మొహం కడుక్కుంటుంది చాలు అదే బకెట్ నీళ్ళు ఉన్నాయనుకోండి దాహం ఇచ్చినప్పుడు తాగచ్చు మొహం కడుక్క కానీ స్నానం చేయడానికి చాలం అదే మీకు ట్యాంక్ నీళ్ళు ఉన్నాయనుకోండి స్నానం కూడా చేయచ్చు కానీ ఈత కొట్టడానికి చాలు అదే ఒక పూల్ ఒక సరస్సు మీ అధీనంలో ఉందనుకోండి స్వచ్ఛమైన జలాలతో ఉండిన సరస్సు మీరు ఈత కూడా కొట్టచ్చు దాంట్లో కానీ బోటింగ్ చేయడానికి చాలు నది ఉందనుకోండి మీ అధీనంలో బోటింగ్ కూడా చేయొచ్చు కానీ షిప్ మీద వెళ్ళి సముద్ర మధ్యంలోకి వెళ్ళినట్టుగా ఉండడానికి కుదరదు నావిగేషన్ అల్లాంటి చేయడానికి కుదరదు సపోజ్ స్వచ్ఛ జలముల ఉందనుకోండి అంటే మీరు షిప్పు మీద కూడా ప్రయాణం చేయొచ్చు ఇప్పుడు చెప్పిన ఏంటంటే యాజ్ యూ ఇంక్రీజ్ ది సైజ్ ఆఫ్ ది వాటర్ బాడీ ఒక కొత్త కామన ఫుల్ఫిల్ అవుతుంది పాతకామన ఏమవుతుందో జారిపోతుందా అది కూడా ఉంటుందా అది కూడా ఉంటుంది అది కూడా ఇంక్లూడ్ అవుతుంది సర్వత సంక్లుతోదకే యవానర్థ ఉదపానే ఉదపానం అంటే నుయ్యి నొయ్యిలో వీడికి ఎన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయో స్వచ్ఛ జలముల సముద్రం వీడికి లభిస్తే ఈ నుయ్యిలో లభించిన ప్రయోజనాలన్నీ సిద్ధిస్తాయి ఇంకా అంతకంటే ఎక్కువ సిద్ధిస్తే అంతకంటే ఎక్కువ సిద్ధిస్తాయి అంతకంటే ఎక్కువ సిద్ధిస్తాయి పెద్దవేమో సిద్ధిస్తాయన్నాం కదా అని చిన్నవి ఏమీ దారిపోవు అలాగే వేదంలో ఒకరు యవ తవా యవాన్ సర్వేషు వేదేషు వేదంలో ఏమని చెప్పారంటే చిత్రయాయజేత పశు కామహా చేసినట్లయితే నీకు పశు సంపద క్యాటిన్ వెల్త్ బాగా వస్తుంది అనమాట ఒకటి చేశాడు వాడికి క్యాటిన్ వెల్త్ వచ్చింది ఇంకొకడు అగ్నిష్మం చేశాడు వాడికి స్వర్గం వచ్చింది ఇంకొకడు పుత్రకామ్యష్టి చేశాడు అడిగి పుత్ర సంతానం కలిగింది ఇంకొకడు సుదర్శన యాగం చేశాడు అడిగి భయం పోయింది ఇంకొకడు ధనాన్ని బాయి శ్రీయాగం చేశాడు సంపద వచ్చింది ఇప్పుడు ఏ ఏ కర్మలు చేస్తే ఆయా ఫలాలు మాత్రమే సిద్ధిస్తున్నాయి కానీ ఆత్మజ్ఞానికి తవాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్సు విచారత విచారత అంటే ఆత్మస్వరూపము తెలుసుకున్న బ్రాహ్మణస్య అంటే బ్రహ్మవేత్తకు సర్వేషు వేదేషు ఇన్ని కామ్య కర్మలలో ఎన్ని ఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా వాడికి వచ్చి ఆ పైన వస్తాయి అని చెప్పారు అక్కడ మీమాంస ఏమిటంటే అయితే పుత్రకామేష్టి చేసిన వాడికి పుత్రప్రాప్తి కలిగింది కదా కాబట్టి ఆత్మజ్ఞానికి వీడికి కూడా పుత్ర సంతానం కలుగుతుందని అర్థం దానికి కాదు మరి ఏమిటంటే పుత్రకామేష్టి యాగం చేసి పుత్ర సంతానాన్ని పొందిన ఎంతటి ఆనందాన్ని అనుభవించాడో ఆ ఆనందం వీడికి కలుగుతుందని కూడా కాదు ఆ ఆనందము వీడి యొక్క ఆనందంలో అంతర్భాగమై ఉంటుంది ఎలాగైతే స్వచ్ఛ జలముల సముద్రం వారికి అక్రమను తాగుతూ కూర్చుంటాడని కాదు వారికి కేవలము ఒక బకెట్ నీళ్ళు ఉన్న వారికి ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందము వీడి ఆనందంలో అంతర్భాగమై ఉంటుంది ఇప్పుడు వంద రూపాయలు ఉన్నవాడికి ఒకడు రూపాయి ఉన్నవాడు ఏ సుఖాన్ని పొందుతాడో ఆ సుఖాన్ని వాడు పొందుతాడని మీరు చెప్పకూడదు ఎందుకంటే వాడు వీడు రూపాయలు ఇచ్చి పాను కొనుక్కుని అవ్వచ్చు వాడు పాను కొనుక్కుని అవలకపోవచ్చు కాబట్టి అలాగే కంపారిజన్ ఉండదు మరి కంపారిజన్ ఎలా ఉంటుందంటే ఈ రూపాయిలో వీడు ఎంత ఆనందాన్ని పొందుతాడో దట్ స్మాల్ పీస్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ హిస్ వైడర్ ఆనంద అది అంటే ఆనందం యొక్క మహిమను చెప్పాలి మహిమని చెప్పాలంటే ఆనందము అనంతము అని చెప్పారనుకోండి ఏమర్థమైనట్టు అలా కాకుండా ఇదిగో ఈ చిన్న చిన్న చిన్న ఆనందాలు మీరు చిన్న చిన్న కర్మలను చేసుకుని కామ్యకర్మలను చేసుకుని ఎవడి వీడి ఆనందం వాడి ఆనందం ఇలాగ అక్కడక్కడక్కడ ఉన్న ఆనందాలు ఉన్నాయే ఈ అనంతములైన బిల్లు బుల్లుబుల్లు ఆనందాలు ఇవన్నీ కూడా వాడి యొక్క మహానందంలో అంతర్గతములై ఉంటాయి ఆ విషయాన్ని ఇలాగా పొయ్యిటిక్గా చెప్తారు ఫలానా కామన ఉంటే ఈ కర్మ చేస్తే నీకు ఆ కామన తీరుతుంది అని కర్మకాండలో చెప్తే ఇక్కడేమంటారు ఆత్మజ్ఞానికి ఏ ఏ కామున ఉంటే ఆయా కామనలన్నీ తీరినట్లే అని అంటే వీడు అంటే లిస్టు ప్రకారంగా ఓ కామన తర్వాత ఓ కామన తీరుతూ ఉంటుందని కాదు వీడు ఆనందము అనంతము అన్ని ఆనందాలు దీంట్లో అంతర్గతమై ఉంటాయి అనే అభిప్రాయం తర్వాత అది ఒక విభూతిని బోధించేటువంటి పద్ధతి ఇంకో పద్ధతి ఇది ఎలాగంటే ఓ కోటశ్వరుని యొక్క సంపదని వర్ణించమన్నారు ఎలా వర్ణిస్తారు కోటీశ్వరుడి యొక్క విల్గేట్స్ యొక్క సంపద భోగా శక్తి వర్ణించండి అంటే ఎలా వర్ణిస్తారు అయ్యా ఈ లోకంలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో ఎంతమంది ధనవంతులు ఉన్నారో ఎన్ని భోగాలు ఉన్నాయో ఆ ధనం వల్ల అవన్నీ భోగాలు ఆయనకు ఉన్నాయి అని అన్నారు ఆ మాటకు అర్థమేంటి ఈ భోగాలన్నీ ఓ నిష్టి కింద రాసుకుని అవన్నీ ఆయన కొనుక్కుని ఒకదాని తర్వాత ఒకటే అనుభవిస్తూ ఉంటాడు అర్థం కాదు ఆయన యొక్క సంపద ఎంతటిది అంటే ఈ భోగములన్నీ కూడా దాంట్లో అంతర్భాగములై విలీనమై ఉంటాయి అంటే అనంత ఆనందమే అనే అభిప్రాయం అలా దాన్ని సో ఇక్కడ కూడా ఎంఎం లోకం మనసాసం విభాతి యామశ్చకామాన్ లోకశబ్దానికి ఒక విశిష్టమైన లోకము అని అర్థం కూడా చెప్పచ్చు ఇప్పుడు ఆత్మజ్ఞానం ఉన్నాడనుకోండి ఆత్మజ్ఞానం ఏదైనా ఒక లోకాన్ని సంకల్పిస్తే ఆ లోకం ఆయనకు వచ్చేస్తుందంట వచ్చేస్తుందంటే ఆ లోకానికి వెళ్తాడని కాదు ఆ లోకం లభించినట్లయితే ఆ పుణ్యలోకం లభిస్తే ఎంతట ఆనందం ఉన్నదో అంతట ఆనందం ఈ ఆనందంలో అంతర్గతమైపోతుందని అదే ఫార్ములా మనకు ఒక కథకంగా చెప్తాను శంకరాచార్యులు తల్లినిగిరికి వెళ్ళారు ఆమె యొక్క అవసాన దశలో వెళ్ళినప్పుడు ఆవిడ అందుకే ఈ కథ నగండి కాదు ఇప్పుడుకే అలా కథ వినికిరిగా ఉంది కనుక చెప్తున్నాను నేను జనరల్గా నేను ఇటువంటి కథలు చెప్పి శ్రద్ధ తక్కువ నేనే టు మేక్ ఎ పాయింట్ సో ఆ మంది నాన్న నేను వైకుంఠలోకం చూడాలనుకుంటున్నాను అంటే దానికేమో ఆభాగ్యమో చూడు అని ఆయన వైకుంఠలోకం ఆవిడికి చూపించాడు అని అదే ఒక కథ కానీ ఆయన ఉపదేశ సహస్రంలో మాట్లాడుతారు ఈ వైకుంఠలోకం సాలయవమా నిలవయమా అన్న ఒక ప్రశ్న ఒకటిలా అవతారు సార్ కాబట్టి ఆ మాట వేరు ఈ ప్రసంగం వేరు ఇది ఉంటే కథ కోసం కాబట్టి ఆత్మజ్ఞాని ఏదైనా ఒక లోకాన్ని భావన చేశాడు అంటే ఆ లోకం ఆయనకి లభించి వస్తుంది భాగవతంలో కథం లేదు జనలోకము బ్రహ్మలోక జనలోకము వైకుంఠలోకము జనలోకం లోప వైకుంఠలోకం హయ్య భాగవతం కదా మరి భక్తి సో ఈ జనలోకంలో ఉన్నాడు సనత్కుమారుడు ఆయన అక్కడ ఉన్నాడు ఎక్కడైనా ఉండొచ్చు జీవన్ముక్తుడు కదా అక్కడ ఉన్నాడు సో అక్కడుంటే ఆయనకి ఎందులో వైకుంఠం వెళ్ళాలనిపించింది పదందరికి వెళ్తాడు అంతే ఇది వ్యాస్టింపు వస్తే ఎంఎం లోకము సమీపాలి అదే మరో మామూలుగా ఓ భక్తుడు వైకుంఠానికి వెళ్ళాలనుకోండి అంటే వాడు మహాపుణ్యం చేసుకున్నవాడు అయి ఉండాలి వైకుంఠ లోకాన్ని చేరుకునేంత మహాపుణ్యం చేసుకుంటే వెళ్ళగలుగుతాడు అదే సనత్ కుమారుడు అలా భావన చేశాడు వెళ్ళాడు వచ్చాడు అని కథ చెప్తాడు సో ఆ విధంగా సో వశిష్ట మహర్షి ఆశ్రమంలో కూర్చొని ఉన్నాడు తన ఆశ్రమంలో ఆయనకి జ్ఞాని కదా మహాజ్ఞాని ఆయనకి ఎందుకున్నానో రాముడు గుర్తుకొచ్చాడు గుర్తుకొస్తే చాలా రాముడిని చూసొద్దాం అని వెళ్ళి అయోధ్యకు వెళ్ళి రాముడి చూసి ఆయన దగ్గర ఒక ఫోటో రెండు ఫోటోలు కలిపి నేర్చక కాబట్టి ఈ రకంగా ఎంఎం లోకం సంవిభాతి ఏది దేన్ని భావన చేస్తే దాన్ని తప్పనిసరిగా పొందుతాడు సొంత లోకం చేయతే అంతేగాని మళ్ళీ పని కట్టుకుని ఈ లోకం పొందాలంటే ఈ కామన చేయాలి ఈ కర్మ చేయాలి అలా ఉండదు కర్మాకర్మ ఫలము ఈ రకమైనటువంటి సాధ్య సాధన రూపమైన సంసారం నుంచి ఆత్మజ్ఞానం ఎప్పుడు అతీతంగా ఉంటాడు ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ప్రివిలేజ్డ్ మహాత్మా అని అభిప్రాయం దాన్ని చెప్తున్నారు యహ ఏవం ఉత్తలక్షణం సర్వాత్మానం వేదా ప్రతిపన్న ప్రతిపన్న అంటే తెలుసుకున్నవాడు పొందినాడు సో ఈ పైన వర్ణించిన విధంగా ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ ఆత్మస్వరూపాన్ని ఎవడైతే ఆత్మ అంటే సర్వాత్మని సర్వము ఆత్మయన్నే అంతర్గతమై ఉంటుంది ఆత్మకి భిన్నంగా ఏమీ లేదు సో అటువంటి సర్వాత్మరూపమైన ఆత్మ చైతన్యం పరబ్రహ్మ ఏదైతే అదే తన ఆత్మస్వరూపము అని తెలుసుకున్నాను అంటే ఇప్పుడు ఎలాగంటే ఇట్స్ ఎ వెరీ ప్రాక్టికల్ థింగ్ టు ఇప్పుడు ఈ దేహము నేను అని అనుకున్నాను అనుకోండి అప్పుడు మీ పొటెన్షియల్ మీకు తెలియకుండా అయిపోతుంది అలాగా దాగిపోయి ఉంటుందంటే ఇప్పుడు ఈ దేహము నేను కాదు ఈ దేహములో ప్రకటమవుతున్న చైతన్యము నేను అని మీరంటే చైతన్యము దేశకాలకు అతీతంగా ఉంటుంది దేహము దేశ దేశము యొక్క పరిధికి కాలం యొక్క పరిధికి లోబడి దేహం ఉంటుంది కానీ చైతన్యం దేశకాలకు అతీతమే ఎందుకంటే చైతన్యం ఈజ్ ట్రూ బీ టైమ్లెస్ అన్ స్పేస్నెస్ కాబట్టి యాజ్ ఎ కాన్షియస్ బీయింగ్ యూఆర్ ఇన్ఫినిట్ నవన్ హియర్ ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ షిఫ్టింగ్ ది ఫోకస్ ఆఫ్ అ టెన్షన్ ఫ్రమ్ ది బాడీ ఐడెంటిటీ టు ద కాన్షియస్నెస్ అది ఇట్స్ ఓన్లీ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫిక్సింగ్ ది అటెన్షన్ కనుక ఆ సర్వాత్మరూపంగా ఆత్మతత్వాన్ని వాడు తెలుసుకున్నాడే వారికి సర్వాత్మ సర్వాత్మ అంటే అర్థమేటండి సర్వమో ఆత్మయను ఉన్నట్టే కదా సర్వమో ఆత్మయను ఉన్నట్టంటే అర్థమేటండి అదే సర్వాప్త అయిపోలేదు సర్వత సంకృతోదకే అని గీతాచార్యుడు అన్నాడు మొత్తం సమస్త జగత్తులో ఉండే సమస్త జలము వాడికి వచ్చేసింది అనుకోండి వచ్చేస్తే వాడికి ఇప్పుడు ఫలానా మిరిగి వాడికి వచ్చినట్టా కానట్ట వచ్చినట్టే దీనికి పూజ స్వామీజీ ఒక దృష్టాంతం చెప్పేవాడు ఓ భక్తుడు ఉన్నాడు దేవుడి కోసం తపస్సు చేశాను చేస్తే దేవుడు కనపడ్డాడు ఏం కావాలరా నీకు అన్నాడు రెండు కోరికలు ఇచ్చాను తీసుకోమన్నాడు సరే తీసుకో మొదటి కోరిక నాకు భారతదేశమంతా స్వాధీనం కావాలి ఓకే గ్రాంటెడ్ రెండో కోరిక నాకు ఓల్డ్ అవ్వాలి స్వాధీనం కావాలి ఇదేంటి కోరిక స్వామీజీ అయితే గుమ్మిడి కుండి అని స్వామి నేను వాళ్ళ వాళ్ళు అన్నాను ఆయనైతే గుమ్మిడి పుండి అని చెప్తారు ఆయన ఆ గుమ్మిడి పుండిని హీ ప్రెజెన్స్ ఇన్ సచ్వే దట్ ఎవ్రీబడీ ఈజ్ కర్ఫ్లెక్స్డ్ అండ్ హ్యాపీ అట్ ది సేమ్ టైం ఈ గుమ్మిడి పుండి అని ఓ రైల్వే స్టేషన్ ఒకటి ఉంది మద్రాస్కి ఇవతనుంది ఆ పేరు వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్ సో ఇప్పుడు భారతదేశం అంతా కావాలని మొదటి కోరిక గుమ్ముడి పుండి కావాలని రెండో కోరిక ఇవిడు రెండో కోరిక ఎలాంటి కోరిక అంటారు సో ఆ రకంగా సర్వాత్మభావంలో ఉన్నవాడికి సర్వవాప్తి ఫలక్షణం ఫలం సర్వవాప్తి సర్వమో వాడికి ఫలమే తర్వాత ఇంకో చిన్న తేడా ఒకటి ఉంది జ్ఞానకాల సమభావి ఈ తేడా ఏమిటంటే ఇప్పుడు వీడు చిత్రాయాగం చేశాడనుకోండి క్యాటిల్ వెల్త్ ఎప్పుడు వస్తుంది ఏమో ఈ జన్మలో వస్తే గొప్ప వీడు ఈ జన్మలో చిత్రాయాగం చేస్తే క్యాటిల్ వెల్త్ మళ్ళీ జన్మలో రావచ్చు సో వేరే ఇక్కడ పరిస్థితి అది కాదు జ్ఞానకాల సమభాలి మీకు ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకున్న వెంటనే మీకు మొత్తం అంతా వెంటనే వచ్చేస్తుంది సో అది మహాఫలం ఈ ఫలాన్ని చెప్తారు ఎందుకంటే వేదము యొక్క లక్షణం ఏంటంటే సర్వత్రా ఫలనిర్దేశం చేయటం వేదం యొక్క లక్షణం ఆత్మజ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ ఇది ఫలాలకు అన్నిటికీ అతీతమైపోతుంది అయినా మరి ఫలనిర్దేశం చేయాలి కదా ఆ సంస్కారం ఉంది కదా ఆ ప్రవాహంలో అన్నిటికీ ఫలం చెప్పి దీనికి కూడా ఫలం చెప్పిన చెప్పాలంటే ఏదో ఫలం చెప్పాలి కదా సో ఇది ఎలాగంటే అన్ని పరీక్షలకి ఫస్ట్ క్లాసులు ఇచ్చి పిహెచ్డీ దగ్గర ఇంకే క్లాసులు ఇస్తారు ఇంకా ఏ క్లాసు ఉండదు అయినా కూడా దానికి కూడా ఒక క్లాసు ఒకటి పెట్టి ఆ ఫస్ట్ క్లాస్ని వేసుకోవాలని ఇదే చెప్తారు ఆ రకంగా సో ఫలం చెప్పడం అనే ఒక సంస్కారాన్ని బట్టి ఫలం చెప్తున్నారు తప్పిస్తే వాస్తవంలో ఆత్మజ్ఞాన ఫలంలో అన్ని ఫలాలు ఈ ఇంకా ఏ ఫలము దీనికంటే భిన్నంగా బయట ఉండదు ఆ మాట చెప్పే తీరు ఏమిటంటే ఎల్ లోకం ఈ లోకం ఆలోకం ఆలోకం ఆలోకం అనే ఏవెన్నో లోకాలు ఉన్నాయి ఇన్ని లోకాల్లో ఏది కావాలంటే అది వీడిది ఏ ఏ కామన నాకు పుత్రుడు కావాలి సంతానం ఇంకొకటి ధనం కావాలి ఉద్యోగం కావాలి మరొకటి కావాలి మరొకటి కావాలి ఆయుద్దయం కావాలి ఏ కామనైనా ఈయన యొక్క ఆత్మ జ్ఞానంలో ఆత్మ జ్ఞాన ఫలంలో విడిపోయాయి తస్మాత్ ఆత్మజ్ఞానంటే సాక్షాత్తు పరమేశ్వరునితో సమానం తస్మాత్ ఆత్మజ్ఞం అచ్చేత్ భూతికామ కాబట్టి జీవితంలో పైకి రావాలనుకున్నవాడు ఆత్మజ్ఞాని పూజించవలను భాష్యం ఉన్నాము ఎంఎల్ లోకం పిత్రాదిలక్షణం మనసా సం సంకల్పయతి మహ్యం అన్యస్మైవా భవేత్ ఇది ఏ ఏ లోకాన్ని కోరితే ఇక్కడ లోక శబ్దానికి కేవలము స్వర్గలోకం మరో లోకం మరో లోకం అలాంటి అర్థం కాదని మీకు నేను మనో చేశాను కదా మీరు ఏది కోరితే ఏది ఏది లభిస్తే మీకు ఆనందం కలుగుతుందో అది లోకమే ఉదాహరణకి ఉదాహరణ మీకు తండ్రిని అనుకోండి తండ్రిని చూస్తే మీకు ఆనందం కలుగుతుంది కదా తండ్రిని చూడాలని కోరుకున్నప్పుడు బాబో ఇప్పుడు వద్దునండి మాకు ఇప్పుడు కలగలేదంటే ఆ విషయం లేదు తండ్రిని చూడాలని కోరుకున్న సందర్భంలో తండ్రిని చూడాలనిపించింది తండ్రిని చూడాలనిపిస్తే మీరు చూడలేకపోతారు ఎక్కడ చూడగలుగుతారు చూడలేకపోతారు కాబట్టి అది వెలికిగానే ఉండిపోతుంది కానీ ఆత్మజ్ఞాని తండ్రిని చూడాలనుకుంటే ఆ తండ్రిని చూసిన ఆనందం వాళ్ళకి కలిగిపోతుందండి పిత్రాది లక్షణం పితృ అక్కడ పితృ తండ్రి ఇది పితాదిలక్షణం అనే మాట ఆయన చాంద్రోగ్యం మనస్సులో పెట్టుకుని అన్నట్టుగా అనిపిస్తున్నాడు ఎందుకంటే చాంద్రోగ్యంలో అందించాను పితృలో ఒక కామహ మాతృలో ఒక కామహ తల్లిని చూడాలనిపిస్తుంది తల్లిని చూడాలనిపిస్తే తల్లి సమీపంలో లేదనుకోండి వీడేం చేస్తాడు మా మనం చూడలేకపోయాను అని బాధపడతాడు అదే ఆత్మజ్ఞానం ఉన్నాడు అనుకోండి తల్లిని ఎదురుకుండగా కనపడి చూసేస్తే ఆనందం కలుగుతుందో ఆనందం వారి హృదయంలో ఫిక్స్ అయిపోయే ఉంటుంది అది మీకు అంతకంటే వర్ణించడం కష్టం కానీ ఒక్కటి మాత్రం మనం చేస్తాను ఈ ఆత్మజ్ఞానం అలా ఆకాశ మార్గంలో తల్లి ముందు నిలబడతాలో వచ్చే తల్లి వచ్చే ఆకాశ మార్గంలో వీడి ముందు నిలబడుతుందనో మాత్రం ఎక్కడా చెప్పలేదు అది మాత్రం కాదు అర్థం అంటే ఆత్మజ్ఞాని అటువంటి సంకల్పాలని చాలా అతి సహజంగా తనలో తాను జీర్ణించేసుకుంటాడు ఆ సంకల్పమే సిద్ధిస్తే ఎటువంటి ఆనందం కలుగుతుందో ఆనందము అతని యొక్క పూర్ణ ఆనందంలో భాగంగానే ఉంటుంది సో వెరీ ఇంట్రెస్టింగ్ సో పిత్రాది లక్షణం మనస్సుతో సంకల్పం చేస్తే ఇప్పుడు నెక్లెస్ పెట్టుకోవాల్సిన సంకల్పం వచ్చిందనుకోండి పెట్టుకోవాల్సిన సంకల్పం వస్తే ఆ సంకల్పం తీరి భర్తతో మాట్లాడి డబ్బు పోగొట్టి పదివేలు ఇరవై వేలు పెట్టి నెక్స్కొని దాన్ని పెట్టుకుని పార్టీకి వెళ్ళి అందరూ చూసి ప్రశంసించి అప్పుడు ఒకసారి అంత ఆనందంగా దానికి ఎంత ప్రయత్నం దీంట్లో గోల్డ్ అండి పిక్ ఫాల్స్ వీడు తీసుకొస్తారని తీసుకురాకపోతే ఇదిగో వీడికి ప్రేమ ఉందా లేదా అని డౌట్ ఒకటి కొత్తగా బయలుదేరుతుంది ఇంతవరకు అలాగనే సందేహం లేదు ఇప్పుడు డౌట్ వస్తుంది ఎందుకంటే నెక్లెస్ తీసుకొస్తా అన్నట్టు తీసుకురాలేదని అన్ని ఫిట్ ఫాల్సే అదే ఆత్మ మీరాబాయిలో అంటే ఆవిడ ఉందనుకోండి నెక్లెస్ పెట్టుకునే ఆనందం ఆవిడ ఆనందంలో ఉందంటారా లేదంటారా కృష్ణుని భావన చేసేస్తే మొత్తం జగత్తులో ఉండే ఆభరణాలన్నీ పెట్టుకుంటే అంత ఆనందం వచ్చేస్తుందో ఆ భావనలో ఆనందం ఎంగిడిపోతుంది దట్ ఈజ్ హౌ వ్యూహత్వం పంపి అంతేగాని ఆత్మజ్ఞాని ఈ భోగం ఈ భోగం లిష్టి కింద రాస్తున్నవన్ హితి ఒకదాని తర్వాత ఒకటి అనుభవిస్తూ కూర్చుంటాడని అలా అనుకోకూడదు ఇది తైత్రీయంలో కూడా వచ్చింది బ్రహ్మణి పశ్చితే సో అక్కడ యుగపత్ సర్వాంకామాన్ సమష్ణుత ఇది అన్ని కోరికలు లభించేస్తాయి అంటే అక్కడ శంకరులు ఉన్నారు ఒకదాని అన్ని కోరికలు ప్రకారమే లభిస్తాయి అనుకున్నారు యుగపత్ అతని కలిగిన ఆ మహానందంలో ఇన్ని కోరికల ఆనందాలు ఇమిడిపోయి ఇంకా ఎక్కువ సో అనంత ఆనంద స్వరూపుడుగా ఉండిపోతాడు అండ్ తర్వాత ఈ లోకము నాకు కావాలని తనకి కోరుకున్నా సిద్ధించేస్తుంది అన్యస్మై భవేది ఈ పుణ్యము లేకపోతే ఈ ఆనందము ఫలన వారికి కలుగు అని వీడు అమ్ముకుంటే అది వాళ్ళకు కలిగిపోతుంది ఎందుకు కలిగిపోతుందంటే ఆశీర్వచనంలో ఆ ఫలం ఉంది ఆ మహిమ ఉంది భద్రేశాం లక్ష్మీర్ నిహితాధి వాచి అని మీరు అంటున్నట్టున్నారు ఇప్పుడే సో ఆ యషాం వాచి భద్రాలక్ష్మీహినిహిత వీరి యొక్క వాక్కునందు మంగళకరమైనటువంటి ఆ లక్ష్మి లక్ష్మి అంటే సంపద అర్థం నిహిత నిలిచి ఉన్నది ఎందుకంటే పరిశుద్ధమైన అంతఃకరణ ఉంటుంది కదండి పరిశుద్ధమైన అంతఃకరణకు ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి వాగ్రూపంగా ప్రకటమవుతుంది అంటే ఎదరవాళ్ళ ప్రారంభం అన్నీ కలిసి రావాలి ఆల్దడీస్ డేర్ బట్ ఆశీర్వచనంలో అంతటి మహిమ ఉంటుంది కాబట్టి ఈ సంకల్పం నాకు ఈ కోరిక నాకు సిద్ధించాలనుకున్నా తనకు సిద్ధిస్తుంది అన్యస్మయ మహ్యం అన్యస్మయ ఈ సుఖము ఫలన కలగాలి అని అనుకుంటే అది కూడా సిద్ధించేస్తుంది ఇక్కడ ఆయన సచ్చిదానందేంద్ర యతీంద్రుల టీకాకారులు ఏమన్నా రాశారంటే లోకంలో ఏవేవో పుణ్యాలు చేసుకుని ఏవేవో లోకాలని పొందుతూ ఉంటారు పితృలోకం స్వర్గలోకం హయ్యర్ లోకం ఈ లోకం ఆ లోకం ఆ లోకాలన్నీ కూడా ఆత్మజ్ఞానం యొక్క ఆనందంలో కలిసిపోయే ఉన్నాయి అని విభూతి ప్రదర్శనమని రాశారు ఆయన ఆత్మజ్ఞానం యొక్క మహిమని ప్రదర్శించే పద్ధతి ఆత్మజ్ఞానము చాలా మహిమాన్వితము అంటే ఎలా చెప్తారు దాన్ని ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ వేదిక్ కల్చర్ ఎలా చెప్తారు అంటే మీరు పితృలోకాన్ని పొందొచ్చు కర్మ వల్ల ఉపాసన వల్ల దేవలోకాన్ని పొందవచ్చు ఇంకా గొప్ప ఉపాసన చేసినట్లయితే సత్యలోకాన్ని పొందవచ్చు అని ఇలాగా ఈ ఉపాసకులకి ఆయా లోకాలని బోధించారు వేదనలో ఈ లోకాలన్నీ వీడికి దొరికేస్తే ఏం లాభం కలుగుతుందో అలాగే మన మహిమని చెప్పాల్సి ఉంటుంది అదే చెప్తున్నాం అలా వాక్యాలు ఉన్నాయి పుత్రేన మనుష్య లోక కర్మణ పితృలోక విజ్ఞానేన దేవలోక అని బృహదారంకంలో వస్తుంది వీడు పుత్రుల్ని కన్నట్లయితే సంతానాన్ని కన్నట్లయితే ఈ లోకం సెటిల్ అవుతున్నాడు ఈ లోకంలో వీడు ఈ లోకంలో హీస్ ఫిక్స్డ్ ఏమిటి ఫిక్స్డ్ అంటే అర్థం ఏంటి నేను మరణించినా నా సంతానం కొనసాగుతూ ఉంటుంది నా వంశం కొనసాగుతూ ఉంటుంది అని అది ఫిక్స్డ్ అట్లా So that is the సో దట్ ఈజ్ ది ఫీలింగ్ ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ దే వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ ఫామ్ దే కెనాట్ కంటిన్యూ ఈ రూపంలో ఇంకా కనపడ్డం కానీ ఈ రూపంలో కొన్ని కనపడకపోతే కనపడకపోయాను మరో రూపంలో ఉంటానా ఉండనా మరో రూపం అంటే ఏంటి సంతాన రూపం కాబట్టి ఈ లోకంలో కంటిన్యూ అయిపోతూ ఉంటాడు అది ఇహలోకాన్ని సెటింగ్ చేశాడు పితృలోకం పితృలోకం అంటే కేవల కర్మ చేత పితృలోకం వస్తుంది పితృలోకం అంటే హెవెన్ లోవర్ level of heaven. ఉపాసనా సహితమైన కర్మ చేత దేవలోకం వస్తుంది అని ఈ విధంగా లెవెల్స్ చెప్పారు అవన్నీ ఆత్మజ్ఞాన యొక్క ఆనందంలో విడిపోయి ఇప్పుడు ఎప్పుడో రావడం కాదు నవన్ హియర్ అని ఆత్మజ్ఞానం యొక్క మహిమని ప్రదర్శించేటువంటి వాక్యము అని అన్నారు చాలా బాధ్యత విశుద్ధ సత్వ క్షేణక్లేశ ఆత్మవిత్ నిర్మలాంతఃకరణ సో ఆత్మవేత్త విశుద్ధ సత్వ అంటే పరిశుద్ధమైన అంతఃకరణ మొగలవాడు అంటే ఏమిటి పరిశుద్ధి ఏమిటి అంతఃకరణానికి అంతఃకరణ పరిశుద్ధి ఏమిటంటే అది కూడా నెగిటివే ఇప్పుడు కూడా శుద్ధి నెగిటివే అద్దానికి శుద్ధి ఏమిటి అద్దం క్లించేటువంటి ఏమిటి అద్దానికి రిఫ్లెక్ట్ చేసే పవర్ తీసుకొచ్చి ఇవ్వటమనా కాదు రిఫ్లెక్ట్ చేసే పవర్ దానికే ఉంది మరి ఇంక క్లీనింగ్ ఏమిటంటే ఆ రిఫ్లెక్ట్ చేసి పవర్ని కట్టేసి ఉన్న మురికిని తీసివేయటమే అలాగే ఆత్మ పూర్ణంగా హృదయంలో ప్రకాశిస్తూనే ఉంది మీరు చేయాల్సిందల్లా మురికిని తీసేయటమే కొత్తగా ఆత్మకి మీరు మెరుగులు దిద్దు ఎంబలిష్ అంటే ఏమీ చేయనక్కర్లేదు సో ఆత్మవిత్ క్షీణ క్లేశంతకుముందు నేను మనం చేశాను క్లేశాలు మళ్ళీ పాయింట్ అవుట్ చేశారు ఆయన క్లేశాలు ఆ క్లేశములు క్షీణించి క్షయమైపోతే చాలు అవి సన్నగిల్లిపోతే సరిపడం సన్నగిల్లడవే క్షీణ అంటే పూర్తిగా నశం తక్కర్లేదు సన్నగిల్లినా చాలు రాగద్వేషాలు తగ్గితే చాలు పూర్తిగా కాఫీ మంచి కాఫీ ఇచ్చాడనుకోండి ఆ బాగుందన్నంతే అది రాగద్వేషాల్లో పడిపోతుంది తట్లోకి మంచి కాఫీ ఇవ్వలేదనుకోండి ఇది ఇచ్చాడు అనుకోండి అది దట్ ఈజ్ ది రాగద్వేష కోపం పెట్టుకున్నాడు అనుకోండి అది రాగద్వేష మంచిది ఏమీ లేదనుకోండి సన్నగిల్లితే సరిపడుతుంది రాగద్వేషాలు సింపుల్గా ఊహించాలి నిర్మలాంతఃకరణ కామయ్యతే అవశ్య కామాన్ ప్రార్థయతే సో ఈ పవిత్రమైన అంతఃకరణ కలిగిన ఆత్మవేత్త ఆత్మవేత్తకే సంభవం అనేది పవిత్రాంతఃకరణము ఆత్మజ్ఞానికే సంభవం ఎందుకంటే మీకు ఏదో దృష్టాంతం చెప్తారు ఓ ముహూర్తాలు పెట్టి ఆయన దగ్గర కూర్చొని ఉన్నాను నేను అలా కూర్చుంటూ ఉంటా ఎక్కడైనా ఛాన్స్ తొలితే కూర్చుంటా ఉడికే తెలుసుకుందామని క్యూరియాసిటీ కూర్చుంటే ఈ లోపల ఒక ఆయన ముహూర్తం పెట్టమని వచ్చాడు ఓ ముహూర్తం పెట్టాడు ఊరికే ఇప్పుడు చూసినట్టు చూసిన రెండు నిమిషాలు తీసుకెళ్ళి ముహూర్తం ఈ లోపల ఇంకో హాయన మళ్ళీ ముహూర్తం పెట్ట ఇంత పనే ముహూర్తాలు పెట్టడం కదా ఇంకో ఆయన ముహూర్తం పెట్టమని వస్తే ఈసారి చాలా శ్రద్ధగా చాలా మరోటి మరోకటి మరోటి క్యాల్కులేట్ చేసి హాఫ్ అన్ శమపడి ముహూర్తం పెట్టాడు నేను ఉండబట్టలేక అడిగాను ఏమన్నా ఇందాక వాడు వచ్చినప్పుడు క్షణంలో పెట్టేసే ఇప్పుడు ఇంత టైం తీసుకున్నారేమిటే అంటే ఎదురా కాంప్లికేషన్ ఎదురా ఉందేమో అని ఆయన ఆ వాయిగ ఆ ముహూర్తం చాలే అన్నాడు వివరం చెప్పను ఆ వాడికీలో చాలా ఉన్నాయి షీ హ్యాస్ సో మెనీ ఐడియాస్ వాడి కులంనో లేకపోతే వాడు జగ్రాఫికల్గా వాడి కులాన్ని బట్టి ఆ వాడిగా చాలను లేకపోతే వాడి వాడి ఏరియాని బట్టి వాడు పుట్టి పెరిగిన ఏరియాని బట్టి ఆ చాలేవాడి ఆ బస్తీ ఆ ముహూర్తం చాలేను ఏదో మొత్తానికి దక్షిణ కూడా యాస్పెక్ట్ ఉండొచ్చు వాడి స్థాయికి ఎకనామిక్ స్టేటస్గా ముహూర్తం చాలను దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నిర్మల అంతఃకరణ లేకపోవడం అంటే ఇదే చేసి పని ఒకటి సింపుల్ పని ఆ పని క్లీన్గా చేసిస్తా అయిపోతుంది అంటే పని ఇంకా మొదలెట్టకముందే అంతకరణ దోషం మీకు బయటపడిపోయింది చూడండి అటువంటి వాడు వాడి ముహూర్తం అది వీళ్ళ పుణ్యం వల్ల అది ముహూర్తానికి బలం రావాలి కానీ అతని మాట వల్ల ఆ ముహూర్తానికి బలం రాదు ఎందుకంటే స్వచ్ఛమైన హృదయం గలవాడు ముహూర్తం పెడితే దానికి బలం ఉంటుంది అని ఈ విధంగా మహాత్ముల యొక్క ఆశీర్వచనానికి వారి సంకల్పానికి ఒక విలువనిష్ట అది ఆ అంతఃకరణ శుద్ధిలో అదో పవర్ ఉంది ఎందుకంటే మీ హృదయంలో మీకు తెలియకుండగానే అనంతమైన శక్తి దాగి ఉన్నది ఆ శక్తిని రాగద్వేషాలు కప్పివేస్తున్నాయి మీరు ఆ శక్తిని బహిర్గతం చేసుకోగలిగితే ఆ క్లేశములను క్షీణం చేసి అంటే పవిత్రంగా ఉంటారు ప్రేమగా ఉంటారు మీకేమీ అపేక్ష ఉండదు తర్వాత ఎదుటి వాళ్ళని జడ్జి చేసే స్వభావం ఉండదు సో ప్రేమ అనురాగము దయా ఇలాంటి సత్సంకల్పాలే ఉంటాయి అటువంటి స్వచ్ఛమైన అంతఃకరణ కలిగిన మనిషి వాడు ఆశీర్వచనం చేస్తే ఆశీర్వచనం తప్పకుండా ఫలిస్తుంది తనకు తనకు కోరుకున్నాడక్క ఏదైనా కోరిగలిగితే తప్పకుండా తీరిన ఆశ్చర్యపడక్కర్లేదు తన కోసం కోరిదే ఉంటుంది కనుక ఒకవేళ ఉన్నా నష్టం లేదు వాళ్ళ కోసం వాడు ఏదైనా కోరితే ఆ కోరిక తప్పనిసరిగా ఆ భోగములు వాడికి సిద్ధిస్తాయి అని అనుకున్నారు అందము తంతం లోకం జయతేనోతి కామాన్ సంకల్పితాన్ భోగాన్ సో ఆ లోకము భోగ్య వస్తువు లేకపోతే లోకం వాట్ ఎవర్ సంకల్ మీరు చదువుకున్నప్పుడైనా ఎనిమిది అధ్యయం చేసినప్పుడు ఈ ప్రకరణం ఇంకా విస్తారంగా వస్తుంది ఇదే టాపిక్ ఐడియా ఇస్ సేఫ్ ఐ హ వర్డ్ మోర్ ఆర్ లెస్ ఎవ్రీథింగ్ సో అన్నీ కూడా వాడికి లభిస్తాయి అది ఒక విభూతి ప్రదర్శనం అంతే కానీ ఏవో భోగాల్ని వాడు భావన చేసుకుంటూ కూర్చుంటాడని ఆ భోగాలు వస్తాయని అనుభవిస్తూ నాకు అలా ముందు ఊరవశ డ్యాన్స్ చేయుగాక అని ఎవరికి ఆవిడ వచ్చి డ్యాన్స్ చేస్తుందని ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రంభ డ్యాన్స్ చేయుగాక అని మళ్ళీ అనుకుంటే ఆవిడ వస్తుందని ఐసాన్ హీ హ్యాయ్ ఐసా నహి హే అలా వన్ షుడ్ ఎందుకంటే ఎనీబడీ కెన్ మిస్ఇంటర్ప్రిట్ అట్వి ఆల్సో ఆత్మజ్ఞానం అలా ఉండదు అంటే ఆత్మజ్ఞానం యొక్క ఆత్మ పూర్ణం కదా పూర్ణంలో ఎంత ఉంటుందో హండ్రెడ్ అండి హండ్రెడ్ పర్సెంట్లో వన్ పర్సెంట్ ఉంటుందా టూ పర్సెంట్ ఉంటుందా త్రీ పర్సెంట్ అలాగనమాట అది ఇట్నా హీ బాకే అది సంగతి సో కాబట్టి ఏం చేయాలి మీరు ఆత్మజ్ఞాన విషయంలో మనకి బోధం ఏమిటంటే ఆత్మజ్ఞాని మీరు పూజించండి అత్యయే భూతికామ తస్మాత్ విదుష సత్యసంకల్పవాత్ ఆత్మజ్ఞం ఆత్మజ్ఞాన విశుద్ధాంతఃకరణం హ్యర్చేత్ పూజలే కాబట్టి తస్మాత్ ఆత్మ తస్మాత్ ఇందువలన ఇందువలన అంటే అర్థం ఏమిటి విదూష సత్య సంకల్పత్వాత్ విద్వాంసుడు అంటే ఆత్మజ్ఞాని సత్య సంకల్పుడు కనుక ఆయన సంకల్పంలో ఆ పవిత్రత ఆ శక్తి ఉన్నది కనుక సో ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞం అర్చయేట్ ఆత్మజ్ఞానిని పూజించవలను ఆత్మజ్ఞానిని పూజించవలను అంటే ఆత్మజ్ఞాని అంటే ఆత్మజ్ఞానము యొక్క ప్రభావము చేత విశుద్ధమైన అంతఃకరణము గలవాడు అని అభిప్రాయం అంతేగాని అక్కడ ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వం ఉంటుందని మాత్రం కాదు ఆత్మజ్ఞానము అది ఇట్ ఈజ్ సచ్ ఏ నాలెడ్జ్ విట్ ఈస్ సాట్ బై ది ఇండివిజువల్ బై the టైం హీ గెట్స్ ది నాలెడ్జ్ ది ఇండివిజువాలిటీ ఈజ్ రిజాల్వ్ అది అలాగంటి నాలెడ్జ్ ఆ శేఖర్ని రిజాల్వ్ చేసేటువంటి knowledge. శేఖర్ is... సీక్షేసి సీకరం ఉండాలి కదండి ప్రారంభంలో తీరా నాలెడ్జి వచ్చేప్పటికి సీకర ఉండడు చాలా విఠూరమైన నాలెడ్జ్ అది అతనే అక్కడ ఆత్మజ్ఞం వచ్చేది అంటే ఆత్మజ్ఞుడే ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన్ని పూజ చేయండి వ్యక్తిలాగా కాదు ఆత్మజ్ఞానైన విశుద్ధాంతఃకరణం ఆత్మజ్ఞానం యొక్క మహిమిచ్చే అతి పవిత్రమైన స్వచ్ఛమైన అంతఃకరణము కలిగిన ఒక ఉపాధి ఉంటుంది ఆ ఉపాధిని మీరు అర్చించవలను అర్చయేతు భూతికామ అంటే దేవుణ్ణి అర్చించమంటారు వ్రతాలు అవి చేస్తారు కదా ఇప్పుడు మీరు మీరు అర్చించారనుకోండి మూర్తిని అర్చిస్తే అది దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ అర్చనన్నారు ఎందుకంటే మూర్తి ఏ సంకల్పాలు చేయదు మీరు సత్యనారాయణ ఫోటో పెట్టుకుని పూజ చేశారనుకోండి ఆ ఫోటో ఏ సంకల్పాలు చేయదు సంకల్పాలన్నీ మీరే చేస్తారు కాబట్టి ఆ పూజ ఎంత ఫలాన్ని ఇస్తుందంటే మీకుండే శ్రద్ధని బట్టి ఫలాన్ని ఆ పూజకు వచ్చే పవర్ ఎక్కడి నుంచి వస్తుంది మీకుండే శ్రద్ధను బట్టి వస్తుంది అలాగే మీరు వ్రతం చేసినప్పుడు ఆ వ్రతానికి మహిమ మీకుండే భక్తి శ్రద్ధలను బట్టి మీ భక్తి శ్రద్ధలు కల్తీగా ఉంటే దాని మహిమ కల్తీగా ఉంటుంది మీ భక్తి శ్రద్ధలు బాగా ఉన్నాయనుకోండి అది కూడా బాగానే ఉంటుంది వెరాజ్ ఆత్మజ్ఞాని అంటే ఇట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు సంకల్పం చేస్తారు మీ భక్తి మీ శ్రద్ధ మీ సంకల్పం ఉంది దానికి తోడుగా ఆత్మజ్ఞాని సంకల్పం కూడా ఉంటుంది అదే వీళ్ళు చాలా భక్తి శ్రద్ధలు అయ్యో పాపం వాళ్ళకి శుభ్రమ కలుగు కాక అరే సంకల్పం కూడా ఉంటుంది కాబట్టి అది పూజ ఉన్నారు ఈ మాటలో దేవాలయాల్లో చెప్పినట్లయితే వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే శాస్త్రం అయితే సుస్పష్టంగా చెప్పింది ఏమనంటే మూర్తి పూజ కంటే వ్రతము కంటే వ్రతము అంటే కూడా అలాగంటుందే కదా ఎగ్జాక్ట్లీ డబుల్ ద్విగుణం ఫలం జాయతే రెట్టింపు ఫలము ఆత్మజ్ఞానాన్ని అర్చించినట్లయితే కలుగుతుంది అని చెప్పారు అంటే ఏమంటే రెట్టింపు ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నేను చెప్పాను రెట్టింపు లాజిక్ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సంకల్పశక్తి ఉంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సంకల్పశక్తి ఉంది అస్యూమింగ్ దట్ యువర్ సంకల్పశక్తి ఈజ్ ఇన్ ప్లేస్ ఆత్మజ్ఞాన యొక్క సంకల్పశక్తి దానికి జత గూడుతుంది జతగూడి పూర్ణమైన ఫలం లభిస్తుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళడం కంటే ఆత్మజ్ఞాని దగ్గరికి వెళ్ళడమే శ్రేయస్కరము డబుల్ ఫలం వ్రతం కంటే డబుల్ ఫలం ఆత్మజ్ఞానికి దగ్గరికి సత్సంగంలో మహాత్ముని దగ్గర సత్సంగం చేయడంలో ఉంటుంది తీర్థయాత్ర కంటే మహాత్మసత్సంగా డబుల్ ఫలం ఎందుకంటే మీరు తీర్థయాత్రను అంటే స్నానానికి వెళ్తారా నది ఏది సంకల్పించదు ఫుటేమీ సంకల్పించదు వ్రతంలో ఉపయోగించే మూర్తి ఏది సంకల్పించదు వేరే ఆత్మజ్ఞాన దగ్గరికి వెళ్తే మీ సంకల్పంతో పాటుగా ఆత్మజ్ఞాన సంకల్పం కూడా తోడుపడుతుంది మీ సంకల్పము సాధకుల యొక్క తమ ఓన్ సంకల్పం మీద వాళ్ళకి ఎప్పుడూ విశ్వాసం తక్కువే కాబట్టి ఆత్మజ్ఞాని యొక్క సంకల్పం అంటే దృఢంగా ఉంటుంది దేర్ ఫార్ ఆత్మజ్ఞం హ్యర్చయేత్ భూతికామ సో అంచేతనే ఆత్మ ఋషికేశులు చెప్పారు బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని ఆత్మజ్ఞాని ఆత్మ పరమేశ్వర ఎందుకంటే జ్ఞానిత్వాత్మయోవం ఏమేమత్తామని శ్రీకృష్ణుడికి చెప్పనే చెప్పాడు ఓ బ్రహ్మజ్ఞాని ఇవే పరమేశ్వరుడు అయ్యా బ్రహ్మజ్ఞానికో ఢుంఢే మహేశ్వర్ సో బ్రహ్మజ్ఞాని ఎక్కడైనా ఉన్నాడా అని మహేశ్వరుడు వెతుకుతూ ఉంటాడు సో జనులు మహేశ్వరుణ్ణి వెతికితే పూజించి కామ వాళ్ళ యొక్క ఆశిష్యులను యొక్క ప్రాప్ కోరికలను తీర్చుకోవడం కోసమని మహేశ్వరుడు ఆత్మజ్ఞాని కోసం వెతుకుతాడు అని అంటారు కాబట్టి అర్చయే భూతికామహ ఆత్మజ్ఞి అర్చించబడను పూజించబడను పూజించడం అంటే ఏమిటి పూజించడం అంటే ఇప్పుడు పాద పూజ చేస్తారని ఇప్పుడు ఓ పతి వ్రతమ్మ గారు ఉన్నారు ఆవిడ భర్తకి పాదు పూజ అని చెప్పేసి ఆ భర్తను నానాహింస పెట్టారనుకోండి అది పూజించడం అంటే అమ్మాయి ఫిజికల్గా వ్యక్తి చేసేది కదిలే ఉంటే వారి దక్క జాగ్రత్త సో ఇంకా కలిసి అష్టోత్తర పూజ మొదలెట్టారు అనుకోండి నామాలు పొదవడం పూర్తిగా రాకుండా ఎవడో వేగంగా ఉంటే వరవాలేదు కానీ ఒకసారి నేను వెళ్ళాను అక్కడికి ఒక పూజ స్వామీజీతో వెళ్ళాను భిక్షకి స్వామీజీ పాద పూజ అన్నారు పాపం చాలా ఉన్నారు భోజనం చేసి విషయాన్ని తీసుకోవాల్సిన టైము అప్పటికే ఆదేశమైంది అలాగే పాపం ఆయన ఓపిక సేవిస్తున్నారు పాదపూజ మొదలెట్టారు గురు అష్టోత్తరం ఉంది అష్టోత్తరాలకు లోటే ఉంది మీకు ఏది కావాలంటే అదే దొరుకుతుంది అయన అష్టోత్తరం తీశారు అది దేవనాగరులో ప్రింట్ అయ్యింది నీకు దేవనాగర్ చదవడం రాదు ఆ నామని నమహ అంటే కాదు పువ్వు వేయడు ఐదు నామాలు చదివాడు ఆ పుడుకాడు నామం దగ్గర అలా నట్టేస్తూ ఇంకా అతను నానా హింస నామం చదివి పువ్వు వేయటం అప్పుడు స్వామీజీ ఆయన పాప ఆపుకోలేకపోయారు ఈ గుడ్ లాత్ హీ ఇస్ వీక్ ఆయన అన్నరు చూడు లావాల్సిందా అదే ఎస్ స్వామీజీ నో నాట్ దరీ సో ఫైవ్ లావాల్సిన అది లేచారు పాప అంట ఎందుకంటే అది పనిష్మెంట్ అయిపోతుంది కాబట్టి పూజ మీరు మూర్తి పూజ చేయకూడదు మూర్తి పూజ మూర్తి పాపం అది ఏమీ ప్రొటెస్టేషన్స్ ఏమి మీరు సహస్రనామం చేయండి మీ ఓపికే మీకు నీరసం వచ్చి కానీ మూర్తి వైపు సమస్య ఉండదు కాబట్ ఆత్మజ్ఞాన దగ్గరికి వచ్చేప్పటికీ మీరు ఆత్మజ్ఞాన యొక్క సౌకర్యాన్ని సౌలభ్యాన్ని భావనలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఏదో ఎత్కించిట్ కర్మరూపంగా చేసినా రిచువల్ రూపంగా చేసినా ఎత్కించిట్ యూ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ దట్ ఈ మహాత్మా షుడ్ ఫీల్ కంఫర్టబుల్ అబౌట్ సో మహాత్మా ఒబ్లై చేసే లీటెల్ అండ్ యూ షుడ్ బి సాటిస్ఫైడ్ విత్ దట్ లీటెల్ శంకర్ వాది ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ పాదప్రక్షాళన శుశ్రూషా నమస్కారాది భూతికామ విభూతిమిచ్చు అది భూతికామ అంటే విభూతిం ఇచ్చు విభూతి అంటే అభివృద్ధి అభ్యుదయం శ్రేయస్సును కోరువాడు అర్చయేత్ పూజయేత్ పూజించాలి పూజించడం అంటే పాదప్రక్షాళనం చేయవచ్చు ఎందుకంటే విష్ణు పాద పాదాలకి విష్ణు అధిష్టాన దేవత కాబట్టి పాదప్రక్షాళనం చేయవచ్చు ఇది చేస్తారు సాధారణంగా మహాత్ములకి పాదప్రక్షాళనం చేస్తారు ఎందుకంటే విష్ణువు అధిష్టాన దేవత కదండి విష్ణువు యొక్క పాదముల నుండి గంగా ఉద్భవించింది అది కాబట్టి పాదప్రక్షాళనం చేసినట్లయితే విష్ణువుతో సమానమే కనుక ఆ పాదప్రక్షాళన జలం గంగా అది దాన్ని నెట్టి మీద రెండు అక్కడ గంగా స్నానం చేసినట్లు సో ఆ విధంగా పాదప్రక్షాళనం చేస్తారు అక్కడతో సరిపెట్టాలి శుశ్రూష ఏమైనా సేవ చేయొచ్చు ఇప్పుడు ఆవుకి పూజ చేయాలనుకోండి ఆవుకి పూజ అంటే మీరు అష్టోత్తరవాది చేస్తే దాన్ని హింస పెట్టినట్టు అది ఇటు అటు మెడ అల్లా అలా తిప్పేస్తూ అది చాలా ఫోర్స్గా మెడ తిప్పి సఫర్ అవుతుంది మీరు వెళ్ళనివ్వరు అది ఇన్స్టింక్ట్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది ఇటు గాయం తగిన అవచ్చు వాళ్ళు కూడా చేయొచ్చు తర్వాత బాధపడుతుంది కాబట్టి ఆవికి అష్టోత్తరం కాదు చేయటం ఆవికి నామాలు పెట్టేసి అష్టోత్తరం చేసి ఆ రకంగా హింస పెట్టకూడదు రెలిజియన్ పేరుతో పశువులని హింసించటం అన్నది ఇదొక పెద్ద సమస్య ఆవుకి నేను ఒకసారి గోపూ చూశాను నేనే అడ్వైజ్ చేశాను ఏమన్నా చూ పూజ ఆవును పట్టుకొచ్చారు ఎక్కడి నుంచాం ఏమైనా చూడండి ఉంది బయట దాన్ని యూ షుడ్ నాట్ కీప్ ఇట్ వీళ్ళందరూ కోర్టులో అవి దిట్టంగా వేసుకునే యూ కెనాట్ కీప్ ఇట్ స్టాండింగ్ లైక్ దాట్ యూ హ్యావ్ టు సో ఇది ఏం చేయమంటారు మొహాన్ని బొట్టు పెట్టండి హారతి ఇవ్వండి ఏమిటి ఆహారం మాట ఏమిటి అంటే ఆహారం మేము రెడీ చేసి పెట్టాము దాన్ని ముందు పెట్టండి ముందు అసలు ఆహారం దానికి అంటే వాళ్ళు ఏదో తయారు చేసి దాన్ని ముందు పెట్టారు అది చాలా వేగంగా దాన్ని భక్షించడం మొదలుపెట్టింది ఇప్పుడు బొట్టు పెట్టేసేయండి దాన్ని డిస్టర్బ్ చేయకుండా బొట్టు పెట్టండి ఆహారంలో కుంకం పడకుండా బొట్టు పెట్టండి యువకులు తిరిగేసేయండి నమస్కారం అది తినేసి కొంత తినేసింది ఇంకా దానికి ఇంట్రెస్ట్ మొహం అవుతుంది దానికి అది అంతా ఏదో కొంత అంతే తాకా ఇలా చెప్పేసి లేచిపోయింది వదిలేసేయండి లీవ్ ఇట్ బ్యాక్ టేక్ ఇట్ బ్యాక్ అలాగా ఉండాలి కానీ మాకు ఆ శ్రోత కొంతమంది మార్బుల్ ఫ్లోర్ హౌస్ కట్టించి ఆవు లోపల అడుగు దాన్ని పుష్ చేయడం వాడేవడో తీసుకొస్తాడు ఆవు వాడేమిటి వాడు రెండు వందల ఇస్తారు అందుకోసం దీన్ని వాడు హింస పెడతాడు వీళ్ళు లాగి వాడు పుష్ చేసి అది దారి దానికి కాలు నొప్పి పుట్టొచ్చు మినిమం ఎంత హాని ఆ తర్వాత ఇంకా మళ్ళీ వీడి లోపల పెట్టేసిన తర్వాత వీడు బంధువులు ఈ లో ఆఫీసర్లో వచ్చారు వీళ్ళు వచ్చారు ఈ హడావిల్లో ఉంటారు కానీ మళ్ళీ అవమోహనం చూడడం దానికి ఏదైనా కాలు నొప్పిందనుకోండి వీడు మళ్ళీ దాని మొహం కూడడం వీడు హీ విల్ గివ్ సమ్ మనీ టు ద్వర అండ్ వన్ ఆర్ టూ అరెటి పళ్ళు అవకరిస్తాడు ఆ కొద్దిపాటు ఉపకారానికి దానికి హాని కలిగిస్తే మనుషులు చాలా మూర్ఖంగా ఉంటారు neither we used to protest you you just cannot do that avulopam raalda avulopam vasu janu vote will you guarantee mar ela nu namaskaram cheshudu bette antha inu marble floor avadu em cheunnadu taruvata avulopam gella vasthunna mettla ki raagala raavu you think about it manam mettla ki veltham endukante manam mana paddhati leru dani paddhati leru ఆవుకి కంటితో చూసేదానికి కాళ్ళతో నడిచేదానికి సింక్రనైజేషన్ ఉండదు అది పశువు కదా కనుక సో ఎప్పుడు కూడా అప్రోప్రియేట్నెస్ని మరిచిపోవాలి అంటే అతని శంకర్లు ఏమన్నారంటే పాదప్రక్షాళన శుశ్రూష నమస్కార నమస్కారాది అర్చయేత్ ఇది అథర్వదే బీజం ఉండకోపనిషద్భాష్యే తృతీయముండకే ప్రథమ ఖండ స వేదైత పరమం బ్రహ్మధామా ఉపాసతే సారి సారి యత్రం స్ భాతి శుభ్రం ఉపాసతే అతి వర్తంతి ధీరా ఇక్కడ ఆత్మజ్ఞాని సాక్షాత్తు ఈశ్వరుడి కింద వర్ణించేస్తున్నారు ఇప్పుడు దేవుణ్ణి పూజించేప్పుడు సకామంగా పూజ చేసేది ఉంది నిష్కామంగా పూజ చేసేది ఉంది గీతలోనూ అక్కడ మీరు చూస్తారు సరిగ్గా సేమ్ పద్ధతిలో చెప్తున్నారు ఆత్మజ్ఞాను మీరు భూతికామ అభివృద్ధిని కోరి పూజ చేయవచ్చు అకామ నిష్కామంగా పూజ చేయొచ్చు అచ్చు దేవుణ్ణి పూజించినట్టే నిష్కామంగా కూడా పూజ చేయొచ్చు మీరు భూతికాములై కోరి భూతికాములై పూజించారనుకోండి మీకు అభివృద్ధి అది ఆశీర్వచనం ఫలిస్తుంది అకామంగా నిష్కామంగా పూజిస్తే మీకు మోక్షం ఆత్మజ్ఞానం కలుగుతుంది మీరు కూడా ఆత్మజ్ఞానులు అయిపోతారు అని సో ఆ విధంగా దాన్ని వర్కౌట్ చేస్తున్నారు సవేద ఏతత్ పరమం బ్రహ్మధామ ఆత్మజ్ఞానాన్ని కొంచెం వర్ణించి ఆ తర్వాత నిష్కామంగా ఆత్మజ్ఞానాన్ని ఆరాధించాలి అనే ప్రతిపాదన సో ఎవడి ఆత్మజ్ఞానే అంటే సహ వేద వాడు స్పష్టంగా తెలుసుకున్నాడు దేనిని ఏతత్ పరమం బ్రహ్మధామ సో సర్వాతిశాయి అంటే నామరూపములకు అతీతమైన పరమం అంటే అతీతమైన దేనికి అతీతము ప్రకృతికి అతీతము అంటే సత్వరవిస్తము గుణములకు అతీతమైనది నామరూపములకు అతీతమైనది సో దేశ కాలములకు అతీతమైనది అటువంటి బ్రహ్మ బ్రహ్మ అంటే సర్వ జగత్ అధిష్టానము కాబట్టి బ్రహ్మన్నది ఎక్కడో ఉందనుకోకూడదు భూమి ఉన్న చోట బ్రహ్మ ఉన్నది ఆపహ వాయు ఆకాశ అగ్ని పంచభూతములు ఉన్న చోట ఆ పంచభూతములకు అధిష్టానంగా బ్రహ్మ ఉన్నది బ్రహ్మయే పంచభూతముల రూపంగా మన ముందు ప్రకటమైనది అంటే ఇంకేం మిగిలిందండి జగత్తంతా కవర్ అయిపోయింది అంటే జగద్రూపంగా బ్రహ్మయే మన ముందు ఉన్నది దీనిపైన విశ్వరూపము విశ్వము రూపంగా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్ వాట్ ఈస్ దర్ బ్రహ్మ ఈస్ దేర్ సో ఆ పరమ బ్రహ్మను వీడు తెలుసుకున్నాడు ధామ అది చైతన్యం బ్రహ్మ అధిష్టానంగా ఉందన్నాం కదా అని ఏదో జడేదో బండరాయి అదొక చైతన్యము దానిని వీడు తెలుసుకున్నాడు అది ఎటువంటి బ్రహ్మ ఎత్ర విశ్వం నిహితం భాతి శుభ్రం ఏ బ్రహ్మయందు విశ్వము అధిష్టానముగా నిలిచి ఉన్నదో కేవలం నిలిచి ఉండడం కాదు భాతి ప్రకాశించుతున్నదో విశ్వం ప్రకాశిస్తోంది కదండి ప్రకాశించకపోతే విశ్వం మీకెలా తెలుస్తుంది సూర్యుడు ఇప్పుడు ఏదో కొత్త ప్లానెట్ కనిపెట్టారంట ఈ కొత్త ప్లానెట్ ఎప్పుడు ప్రకాశించింది అంతకుముందు ప్రకాశించిందా లేదు ఇప్పుడు ప్రకాశిస్తాం అవునండి అంతకుముందు ప్రకాశించలేదు ఇప్పుడు ప్రకాశిస్తోంది ఎందుకని అంతకుముందు ప్రకాశించలేదంటే వీడికి తెలియదు కదా వీడు తెలుసుకున్నప్పుడే అది ప్రకాశించినట్టు జ్ఞాన పడింది కాబట్టి అలాగే ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తోంది అంటే జ్ఞాన ప్రకాశిస్తోంది అని అభిప్రాయం సో ఇతర విశ్వం నిహితం ఈ టాపిక్ మళ్ళీ చెప్తాను నేను ఎప్పుడైనా చాలాసార్లు చెప్పాను భాతి శుభ్రం అయితే ఏమండి ఈ జగత్తులో ధర్మ చాలా ధర్మం చాలా తక్కువ ఉంది ఆ పెరిగిపోయింది సో అయ్యా ఆ లెవెల్ వేరు పరబ్ర అధిష్టానంలో ఏ రకమైన దోషాలు లేవు ఏమండి ఈ బాగా పాడి పెట్టేది వీడు అసలు దాని శోభే లేదు దాన్ని చూస్తే అసహనస్తుంది అది పెట్టుకో బుద్ధి కావట్లేదు అని అన్నారు ఈ దోషాలన్నీ బంగారానికి వర్తిస్తాయా వర్తించాలి ఏ క్లాస్ వరకు వర్తిస్తాయి మీ సంస్కారాన్ని బట్టి బంగారానికి మాత్రం వర్తించరు శుభ్రం సో అలాగే పరబ్రహ్మ ఈ ధర్మాధర్మ భావనలతో అతీతంగా అది నిర్దోషము సో ఆ పరబ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకున్నాడు మీరు అటువంటి వ్యక్తిని పురుషం ఏ ఉపాసతే ఎవరైతే ఆరాధిస్తారో పూజిస్తారో ఎలా పూజిస్తున్నారు అకామా నిష్కామంగా పూజిస్తారు పూజిస్తే ఏమవుతుంది తే ఏత అతివర్తంతి శుక్రం శుక్రం అంటే జన్మ వాళ్ళు ఈ జన్మమరణ మరణ చక్రమును దాటేసి వెళ్ళిపోతారు ధీరాహ వివేకవంతులై ఆత్మజ్ఞానమును పొంది ఈ జన్మ మరణ ప్రవాహానికి అతీతంగా అంటే వాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు అని అడిగితారు వెళ్ళు అయితే మారు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యసే పూర్ణస్ పూర్ణమాద పూర్ణమైవశిష్యే శు